ఎక్కగా రాగా రాగా ఇందాకా తగులు ఇకువ శ్రీహరిమాయ ఇంకా నెంతో తగులు తెగని కర్మమునకు దేహము తగులు తగిన దేహమునకు తరుణితో తగులు సొగసి ఈ సుతులొక్క తగులు అగడాయ కనకములు అన్నిటితో తగులు ఇంతటి సంసారికి ఇల్లొక్క తగులు బంతికి నందుగలిగే పడి పంట తగులు చెంత నీలంపటానకు క్షేత్రముతగులు సతగూడే దాసదాసీధనులల్ల తగులు మొదల జీవుండొక్కడే మోపులాయ తగులు వదలని బంధములు వడ్డి వారెతగులు ఉదటిహము పరము ఒక ఎందే తగులు అదే శ్రీవేంకట అంతరాత్మ తగులు